జేష్ బ్రహ్మణస్పతనష్తి సాదనం శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యుమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ओम माक्ष ओ भद्रंकुयाग देवाद्रंपुष्येम्षधा स्थिस्ुषुवागुसूषेम देवितयुस्वस्ति न इंद्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्व स्वस्ति नाक्ष्योष्टने స్తినో బృహస్పతి ఓ శాంతిశాంతిశ్శాంతిన్ ఘటాకాశే రజోధూమాదిు नव संप्रयुज्यीवा सुखादी जीवनानानात्व मन की गोचरीस्टी विरोधमेद जीवनानानात्म गोचरीस्टी अदी यथार्थमा काश्व अदी यथार्थम का ఉదాహరణకు ఆకాశంలో అనేకత్వం మనకి గోచరిస్తూ ఉంటుంది పైగా ఆకాశంలో ఉండే అనేకత్వాన్ని బట్టి మనం పనులు అవి చేస్తూ ఉంటాం చిన్న గది పెద్ద గది అన్నారనుకోండి ఏమిటి తేడా గోడలు సమానమే కదా ఆకాశం చిన్న పెద్ద ఈ ఆకాశంలో చిన్నదనం ఎక్కడి నుంచి వచ్చింది వాస్తవంగా చిన్నదనం వచ్చిందా అయితే వచ్చినట్లు అనిపిస్తోందా వ్యవహారాన్ని బట్టి అంటే వ్యవహారానికి అడ్డేం లేదు మీరు చిన్న గదిలోనూ ఉండొచ్చు పెద్ద గదిలోనూ ఉండొచ్చు అన్ని అన్ని వ్యవహారం చేసుకుంటున్నా వాస్తవంలో ఆకాశంలో భేదము లేదు అని తెలుసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నేను వేరే ఉన్నాను ఇతరులు వేరే ఉన్నారు అని దేహాన్ని బట్టి మనస్సును బట్టి అనిపించినా వాస్తవంలో ఆత్మస్వరూపంలో మనందరము ఒక్కటి ఆ ఏకత్వాన్ని ఎప్పుడైతే దర్శిస్తాడో వాడు సంసార బంధం నుంచి కూడా విముక్తుడవుతాడు ఇది వ్యవస్థ దీని మీద తార్కికుల యొక్క ఒక కల్పన వాళ్ళు ఏమంటారు అంటే ఆత్మ మనస్సు సంయోగం వల్ల జ్ఞానం పుట్టింది అంటారు స్మృతి కామన స్మృతి రూపంగా స్మృతిని బట్టి కామన కలుగుతుంది ఏదో ఒకటి గుర్తుకొచ్చి అదే కామన రూపాన్ని పొందుతుంది అలా మొదలైంది చర్చ ఆత్మ మనస్సు కలిసి స్మృతి పుట్టింది అంటారు ఆత్మ మనస్సు కలిసి స్మృతి పుట్టింది జ్ఞానం పుట్టింది అలాంటి మాటలు చాలా తప్ప ఆత్మ మనస్సు కలిసి స్మృతి పుడితే ఆ కలిసిన వెంటనే మన ఆ స్మృతులు ఎన్నున్నాయో అన్నీ ఒక్కసారిగా పుట్టుకురావాలి ఒకే పర్టికులర్ స్మృతి ఏదో ఒక్క స్మృతి ఎందుకు రావాలి ఎందుకంటే ఆత్మతో మనస్సు కలవడం అనేది సమానమే కదా కలిసినప్పుడు అన్నీ రావాలి కాబట్టి అది అంగీకారం కాదు తర్వాత ఆత్మ మనస్సు ఇవి భిన్న జాతీయములు ఆత్మ చైతన్యము మనస్సు జడము కాబట్టి భిన్నజాతీయములైనటువంటి ఈ ఆత్మకి మనస్సుకి సంబంధము సంయోగ సంబంధము కుదరదు ఎందుకంటే ఆత్మ మన సంయోగం వల్ల స్మృతి పుట్టిందంటే తర్వాత ద్రవ్యము గుణములు ఈ విషయాలను కూడా మనం పరిశీలిస్తూ ఏమనుకున్నాము అంటే అసలు ద్రవ్యము గుణము వీటి మధ్యన ఉండే సంబంధాన్ని సమవాయ సంబంధము అంటారు ఇప్పుడు ఈ ప్రక్రియ కొంచెం జాగ్రత్తగా మీరు మనసు పెట్టండి కొద్దిసేపు ద్రవ్య మనస్సు ఇప్పుడు ద్రవ్యము గుణము ఉదాహరణ ద్రవ్యము అంటే అశ్వ గుర్రం లేకపోతే ఘట ఘట గుర్రం ఎందుకు అండి ఘట ఘటం ద్రవ్యం నీలో ఘట నీలత్వము గుణం ఇప్పుడు ఈ రెండింటికి సంబంధం ఏంటి అంటే వాళ్ళు తార్కికులు ఏమంటారు అంటే నీలో ఘట అన్నప్పుడు నీలత్వము అనేది ఘటముతో సమవాయ సంబంధమును కలిగి ఉన్నది అని చెప్తారు సమవాయ సంబంధము అంటే వెడదీయరాని సంబంధము గుణగుణినో సమవాయ క్రియా క్రియావతో సమవాయ క్రియకి క్రియ కలిగి ఉన్నదానికి మధ్యన ఉండే సంబంధం సమవాయము అలాగే గుణానికి గుణికి అంటే గుణము దానికి ఉండే సంబంధం సమవాయము అని అన్నారు అంటే దీని మీద చూడు గుణము గుణి అని రెండు పేరు పెట్టావు రెండు అన్నవు ముందు రెండు అని వాటి మధ్యన సమవాయము అనే సంబంధం ఉందన్నావు ఇది ఎలా తయారైందంటే బంగారము పచ్చదనము సమవాయ సంబంధము మూడు వచ్చాయి అక్కడ ఉన్నది ఒకటి అక్కడ బంగారం ఉంది ఆ బంగారాన్ని తార్కికుడికి చూపిస్తే ఇదిగో బంగారం దీనికి పచ్చదనం అనే గుణం ఉంది ఆ గుణానికి బంగారము గుణికి మధ్యలో సమవాయం అనే సంబంధం ఉన్నది అని మూడు చెప్పాడు మళ్ళీ పాండిత్యం మరింత పెద్దదై ఈ సమవాయ సంబంధం బంగారంతో సంయోగ సంబంధంతో కలిసి ఉండే నాలుగోది పట్టుకొచ్చాడు ఈ రకంగా ఉన్న ఒక్కదాన్ని పట్టుకుని మూడు నాలుగు అని భేదాన్ని చూపించుకుంటూ ఉండటము వీళ్ళ యొక్క అలవాటు ఇప్పుడు ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే విడదీయరాని సంబంధం అన్నప్పుడు దాన్ని రెండు కింద ఎవరు లెక్క పెట్టుకున్నాడు నేను అసలు బంగారానికి పచ్చదనానికి విడదీయరాని సంబంధం ఉందన్నప్పుడు అవి ఒకటే బంగారమే పచ్చదనము పచ్చదనమే బంగారము మళ్ళీ వాటికి మధ్యలో రెండు వేరువేరు ఇదంతా లాంగ్వేజ్ వెర్బల్ డిఫరెన్స్ వస్తువులో డిఫరెన్స్ ఏమి ఏది బంగారమో అదే పచ్చదనము ఏది పచ్చదనమో అదే బంగారము కానీ వీడేమంటాడు బంగారము యొక్క పచ్చదనము అంటాడు విభక్తి పెడతాడు మధ్యలో లాంగ్వేజ్ని బట్టి ఏమనిపిస్తుంది మనకేమనిపిస్తుంది ఓహో రెండు ఉన్నాయి అనిపిస్తుంది ఏమిటి ఆ రెండూను ఒకటి గుణి రెండోది గుణము అని ఇంకా లాంగ్వేజ్ అలా ఎక్స్పాండ్ అయితే వెళ్ళిపోతుంది విస్తరించుకుంటూ పోతుంది లాంగ్వేజ్ ఓకే అయితే ఈ గునికి గుణానికి మధ్యలో సంబంధం ఏమిటి స సమవాయము ఆ సమవాయానికి గు సంబంధమేమిటి సంయోగము ఇలా పెంచుకుంటూ పోతుంది ఎంత లాంగ్వేజ్ పట్టుకొని చూడండి ఇదంతా లింగ్వస్టిక్ ఎగ్జిస్టెన్షియల్ ఇన్ని లేవు ఒక్కటే ఉంది ఉన్నది ఒక్కటి మీరు భాషను ఉపయోగించి అరళగనని క్రియేట్ చేశారు మామూలుగా సమాజంలో మనుష్యులు ఇలాగే ఉంటారు ఉన్నది ఒకటే ఆత్మ దాన్ని పట్టుకునే జీవుడని ఇదని అదని ఎన్ని క్రియేట్ చేసి పెట్టారో చూడండి ఒకసారి భేదాన్ని సృష్టించి లేని భేదాన్ని కల్పించుకున్న తర్వాత ఆ భేదం చుట్టూ వీడు అల్లుకుంటూ పోతాడు సూపర్ స్ట్రక్చర్ని అల్లుకుంటూ పోతాడు అలా అల్లి అల్లి అల్లి ఆఖరికి ఒరిజినల్గా కల్పితమైన భేదము అనేది కూడా మర్చిపోతాడు అలా తయారవుతాయి అదే అన్నారు ఇప్పుడు అవి భిన్నములా కావా ఇప్పుడు పచ్చదన గుణము గుణి అవి భిన్నములా కావా భిన్నములైతే సమవాయ సంబంధం కుదరదు భిన్నములు కావు అభిన్నములు అంటే ఇంక సంబంధం ఏమిటి ఇంకా ఒకటే ఉన్నట్టు లెక్క అభిన్నము అంటే ఇంక సంబంధం ఏ ఈక్వల్ టు ఏ ఏమిటి ఈక్వల్ టు ఇంకా అక్కడ సంబంధమే ఉంది అని అక్కడ ఆగాను నిన్న మళ్ళీ ఇప్పుడు అయుత సిద్ధానం సమవాయ లక్షణ సంబంధ నా విరుద్ధ్యత ఇది చే అంటే దీని నుంచి ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి వాళ్ళు ఏమన్నారంటే అయుత సిద్ధములోనే ఒక కేటగిరీ అని కల్పించారు అయుత సిద్ధములోని కేటగిరీ అయుత సిద్ధము అంటే ఎప్పుడూ కలిసే ఉంటాయి రెండు ఉంటాయి అవి ఎప్పుడూ కలిసి ఉంటాయి అటువంటి వాటిని అయుత సిద్ధములు అంటారు అవి విడిగా ఉండవు ఇప్పుడు గుర్రము ఆవు అవి అయుత సిద్ధములా కాదా అయుత సిద్ధములు కావు బంగారము పచ్చధనము ఇవేవి అయుత సిద్ధములు అని ఒక పదాన్ని ప్రయోగించారు ఈ పదము ఈ అయుత సిద్ధములు అనే పదము తర్క భాషలో తప్ప ఇంకా ఎక్కడా ఆ తార్కికులు వైశేషకులు మాత్రమే ఆ పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు వాళ్ళు తప్ప ఇంకా ఎవళ్ళు వాడరు ఈ ఎందుకంటే వాళ్ళు అటువంటి కేటగిరీని ఒకదాన్ని క్రియేట్ చేశారు ఇక ఈ నుంచి బయటపడ్డానికే బంగారము పచ్చదనము అవి రెండు వేరువేరు గుణము గుణియవి అవి అయుత సిద్ధములు రెండు వేరువేరు అంటే మరి విడివిడిగా కనపడాలి కదా గుర్రము ఆవు వేరువేరు అంటే గుర్రము ఆవు కలిసి ఉండొచ్చు విడిపోయి ఉండొచ్చు ఇది అలా ఉంటుందా ఉండదు కాబట్టి ఇవి రెండు వేరువేరే కానీ ఎప్పుడూ కలిసే మనకి దొరుకుతాయి అయుత సిద్ధములు ఈ అయుత సిద్ధముల మధ్యలో సంబంధం ఒకటి ఉంది సంబంధము సమవాయము కాబట్టి మా సమవాయాన్ని పట్టుకుని ఇంత మాట అంటావా నువ్వు మేము దాన్ని జాగ్రత్తగా మేము దాన్ని జాగ్రత్తగా దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాము అని నేను తర్క పండితుడన్న అన్నాను చూడండి ఆయన ఏమన్నారో తెలుసిన నాకు ఎప్పటికీ బాగా గుర్తు ఆయన ఏమన్నారంటే మేము తర్కశాస్త్రంలో సమవాయాన్ని కిరీటం సమవాయాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టేమండి అన్నారు అంటే నేను ఎందుకండి సమవాయానికి సింహాసనం ఎందుకు కిరీటం ఎందుకు ఆత్మతత్వానికి సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెడితే మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందో తప్ప ఈ సమవాయానికి కిరీటము సింహాసనం ఎందుకు అనవసరం కదూ సమవాయానికి కిరీటం ఎందుకు ఆత్మతత్వానికి కిరీటం పెట్టాలి వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకి ఆ సమవాయము అనే మాట వినగానే కార్కికులు మహా ఉత్సవ మహా ఉత్సాహపడతారు ఆ రకమైన సంస్కారం ఇండాక్ట్రినేట్ అయి ఉంటారు మంచిది కాబట్టి పూర్వపక్షం ఏంటంటే అయుతసిద్ధములండి ద్రవ్యము క్రియా గుణము గుణి గుణము గుణము నీలత్వాది గుణిఘటాది వీటి మధ్య నుండే సంబంధము అది అయుత సిద్ధముల యొక్క సంబంధం వాటిని సమవాయ సంబంధం అంటాం అదేవిటా దాన్ని ఎలా తీసి పారేస్తున్నారు ఏమిటి అంటే నా అది అంగీకారము కాదు ఎందుకంటే ఇచ్ఛాదిభ్య అనిత్యేభ్య ఆత్మనో నిత్య పూర్వసిద్ధత్వాత్ నా సిద్ధత్వపత్తి ఇప్పుడు ఇక్కడ చర్చ ఏమిటంటే కామన ఆత్మధర్మము అని వాళ్ళు చెప్తారు కామనలు ఆత్మధర్మము అని చెప్తారు నేను లోకంలో చాలా చూశాను కామనలని తిరస్కరించమని శాస్త్రం చెప్తూ ఉంటుంది మామూలుగా మీకు భాగవతం చూసిన గీత చూసినా ఉపనిషత్తులు చూసిన ే ప్రముచ్యంతే కామాదిశ్చితా అత్ర బ్రహ్మ తదా మృత్యోమృతో అత్ర బ్రహ్మ సమశ్ అనేది బృహదారణ్యోపనిషత్తు మానవుడు ఎప్పుడైతే సకల కామనలను విడిచిపెట్టి కామనారహితంగా అలా నిలిచి ఉంటాడో వాడిప్పుడే ఇక్కడే పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు తైత్రీయంలో కూడా శ్రోత్రియస్ చామహత్య అని కామనలని తిరస్కరించమని శాస్త్రం నిశ చాలా సందేహానికి ఆస్ అవకాశం లేని విధంగా అనీక్ ఒకరిగా చెప్తూ ఉంటుంది అది ఏమిటి అసలు దాని స్వరూపం ఏమిటి దాన్ని ఎలా మనం సాధన చేయాలి అన్నది చక్కగా విమర్శ చేసుకోదగిన టాపిక్ అది కానీ చాలామంది ఏం చేస్తారు దే కమ్ టు ఏ కంక్లూషన్ కామన లేదే బతుకు లేదు కంక్లూషన్కి వస్తారు ఏమంటే దాన్ని పరిశీలించరు ఓ మహాత్ముడి దగ్గర నేను ఉండగా ఒక ఆయన అడిగాడు కామన్ అందే జీవించడం ఎలాగా అని అడిగాడు డిజైర్స్ లేకుండా బ్రతకడం ఎలాగా అని ఇంగ్లీష్లో అడిగాడు ఆయనన్నారు బతకడానికి భోజనం కావాలి ఇల్లు కావాలి వాకిలి కావాలి కానీ డిజైర్స్ ఎందుకు రా అని అడిగారు బతకడానికి ఏం కావాలి డిజైర్స్ భోంచేస్తావా నువ్వు డిజైర్స్ వల్ల బతుకుతున్నావా లేకపోతే ఇల్లు వాకిలి మొదలైన పదార్థముల వల్ల బతుకుతున్నావా పదార్థముల వల్ల బతుకుతున్నావు బతకడానికి కావలసిన పదార్థాలని సంగ్రహించి జీవనయాత్ర చేసుకుని అతీతం వీటన్నిటికీ అతీతమైన ఆత్మతత్వంలో నిష్ట కలిగి ఉండడా అంటే డిజైర్స్ లేకపోతే బతకడం ఎలాగంటే వీటి ఎవడు బతకాలి దేహం అంటే నువ్వే దేహంతో తాతాత్మ్యం చెంది వేసుకున్నావా లేదా ప్రశ్న దేహం డిజైర్స్ వల్ల బతుకుతుందా భోజనం వల్ల బతుకుతుందా కాబట్టి ఇలాగంటి ప్రశ్నలు చాలా అసందర్భమైన ప్రశ్నలు ఇవి చాలామంది వీటి గురించి ఇలాగే మాట్లాడుకుంటూ డిజైర్స్ లేకుండా మనం బతకలేమో ఇదే ఇది అని ఏదో కంక్లూషన్స్తో మాట్లాడతారు అయితే ఇది లోకంలో ఆధునిక కాలంలో వేదాంతం చెప్పే వాళ్ళలోనూ ఉంది ఈ దోషం విని వాళ్ళలో ఎలాగూ ఉండనే ఉంది మీకు లోకం చూడండి కోరికలు తీర్చుకున్న కోసం వెళ్తూ ఉంటారు దేవాలయాలకి దేవాలయాలకి వెళ్ళారు పర్వాలేదు మహాత్ముల దగ్గర కూడా అలాగే మహాత్ములు కూడా అలాగే వెళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు మీరు మా దగ్గరికి వస్తే మీ కోరికలు తీరతా ఏం చెప్తారు వీళ్ళు కెన్ యూ బిలీవ్ ఇట్ మేజింగ్ అలా ఎలా చెప్తున్నారని అంటే మరి సంసారం అయిపోలేదండి అది సంసారానికి వీళ్ళెందుకండి వీళ్ళు అడ్డు కాదు సంసారానికి సంసారానికి డబ్బు కావాలి భోగాలు ఉన్నాయి అదేదో చూసుకోవాలి కానీ ఈ సన్యాసులందరినీ పెట్టుకున్న సంసారాన్ని నడిపించాలనుకుంటే అది అనవసరం కాదు అది వేస్ట్ అయిపోలేదు ఎనీవే సో తార్కికులు ఏమన్నారంటే వాళ్ళు దీన్ని సిద్ధాంతం చేసి పెట్టేశారు కామన ఆత్మధర్మము అని చెప్పారు ఇచ్చ ఆత్మధర్మము కాబట్టి ఇచ్చలేనిదే అసలు మీరు మీరే ఉండలేరు ఇచ్చ ఆత్మధర్మము అని చెప్పారు సరే ఇచ్ఛకి మరి ఇచ్చ గుణం ఆత్మ గుణి ఇప్పుడు గుణము గుణి ఈ సంబంధం ఏమిటి సమవాయ సంబంధం కాబట్టి కామన అనేది ఆత్మయందు సమవాయ సంబంధం చేత ఉన్నది అని వాళ్ళ సిద్ధాంతం అంటే ఈయన అడుగుతున్నారు ఏమండి కామన గురించి మీ అనుభవం ఏమిటి అది వచ్చిపోయేదా లేకపోతే స్థిరంగా ఉండేదా అంటే వచ్చిపోయేది ఆత్మ వాటేమిటి అది ఎప్పుడూ స్థిరంగా ఉండేది వచ్చిపోయేటువంటి కామనకి ఎప్పుడు స్థిరంగా ఉండే ఆత్మకి విడదీయరాని సంబంధం ఎలా కుదురుతుందండి సమవాయ సంబంధం ఎలా కుదురుతుంది సమవాయ సంబంధం కుదరదు ఎందుకంటే సమవాయ సంబంధం కుదరాలంటే రెండు ఒకేసారి వచ్చి ఒకేసారి పోతుంటే పోను ఏదో సమవాయం అనొచ్చు లేకపోతే రెండూ ఎప్పుడు ఉండేవే వచ్చేది లేదు పోయేది లేదు ఎప్పుడూ ఉండేవే అప్పుడు కూడా సమవాయ సంబంధాన్ని ఏదో మనం మాట్లాడచ్చు అంతేగాని ఒకటి నిత్యము ఇంకొకటి అనిత్యము ఈ నిత్యానికి అనిత్యంతో సంయోగ సంబంధం ఉంటే ఉండాలి కానీ సమవాయ సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అదే అన్నారు ఇచ్చాదిభ్య అనిత్యేభ్య ఆత్మనో నిత్య పూర్వసిద్ధత్వాత అంటే ఇచ్చ పుట్టకముందే ఆత్మ ఉంటుంది అంటే ఆత్మ ఒంటరిగా ఉందా లేదా ఒక్కటి ఉందా లేదా ఇచ్చ పుట్టక ముందు ఉందంటే ఒంటరిగా ఉందా లేదా మరి ఇచ్చ సమవాయ సంబంధమని ఇచ్చకీనో ఆత్మకి అయుత సిద్ధత్వమని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నా అయుత సిద్ధత్వోపత్తి ఆత్మనా అయుత సిద్ధత్వే ఇచ్చాదీనా ఆత్మగత మహత్వత్ నిత్యత్వ ప్రసంగ చూడండి ఆత్మయందు ఇచ్ఛ అనే ధర్మం ఉన్నదని అదే అయుత సిద్ధమని కనుక అంగీకరించినట్లయితే అనేక దోషాలు వస్తాయి వాటిలో ఒక దోషం ఏమిటంటే ఆత్మయందు సర్వవ్యాపకత్వము అనే ధర్మం ఉన్నది మహత్వము అంటే సర్వవ్యాపకత్వము అనే ధర్మం ఉన్నది ఇప్పుడు ఈ ఆత్మయందు ఉండే సహ సర్వవ్యాపకత్వము అనే ధర్మము నిత్యము ఆత్మయందు నిత్యంగా ఉంటుంది ఆ ధర్మం ఇప్పుడు ఇచ్ఛ కూడా ఆత్మయందు అయుత సిద్ధము అన్నట్లయితే ఆత్మయందు ఇచ్ఛ నిత్యంగా ఉంటుంది అని మీరు అంగీకరించాల్సి ఉంటుంది ఇచ్ఛ నిత్యంగా ఉంటుందా ఇచ్చ అన్నది వచ్చిపోతూ ఉంటుందా లేకపోతే నిత్యంగానే ఉంటుందా వచ్చిపోతూ ఉంటుందా కాబట్టి ఆత్మయందు నిత్యత్వ ప్రసంగం వస్తుంది కామనకి కాబట్టి ఆత్మయందు కామనలు ఉండవు కామనలు మనోధర్మములు మనోగత మనస్సు యొక్క ధర్మములవి మనస్సులో కూడా ఆ సంకల్పరూపంగా వచ్చిపోతూ ఉంటాయి మనోగత మన ప్రాప్తాన్ని ఇచ్చర్థ మనస్సులోకి వచ్చాయి మనస్సులోకి వచ్చాయంటే మళ్ళీ మనస్సులోంచి పోతాయి అటువంటి కామనల్ని పట్టుకుని ఆత్మతోటి వీటికి నిత్య సంబంధం ఉంది అనే ప్రసక్తి అంగీకారము కాదు సచ అనిష్ట అది అంగీకారం కాదు ఏం పోనీ ఆత్మతోటి నిత్యంగా కామన ఉంటుంది అని చెప్దాము అంటే అలా చెప్పడానికి వీరు ఎందుకంటే ఆత్మన అనిర్మోక్ష ప్రసంగా ఎందుకంటే ఇంక ఆత్మకి మోక్షం అనేది ఎప్పుడూ ఉండదు ఎందుకంటే మోక్షం అంటే ఏమిటి అన్ని కోరికలు తీరిపోయి ఇంకా కోరికలు లేకుండా పూర్ణంగా ఉండడం పేరు మోక్షం ఇంకా మోక్షం ఇంకా మరి వీడి ఇచ్చే ఎప్పుడూ ఉంటుంది అది ఎప్పుడూ తీరేది కాదు వీడి దరిద్రం ఎప్పుడూ తీరేది కాదు ఇచ్చంటే దారిద్ర్యమే కదా ఏదో తనలో ఏదో లేదని తెచ్చుకోవాలని ఏడుపే కదా ఇచ్చంటే కాబట్టి ఇచ్చే ఎప్పుడూ తీరేది కాదు అని కనుక మీరు సిద్ధాంతం చేసి అటువంటి ఆత్మకి మోక్షము వచ్చే ప్రసక్తి లేదు ఇచ్చేయే బంధము ఇచ్చేయే బంధము ఆ బట్టి ఆత్మ ఎప్పుడు బంధంలోనే ఉంటుంది కాబట్టి ఆత్మకి మోక్షం వచ్చే ప్రసక్తి లేదు అది వీళ్ళకి అంగీకారం కాదు ఎందుకంటే వీళ్ళందరూ మా శాస్త్రం వల్ల మీకు మోక్షం వస్తుందని చెప్తాడు వీళ్ళ ప్రా వీళ్ళ పాలసీ అది మా వల్ల మీకు మోక్షం మా తర్కం తగ్గుకుంటే మీకు మోక్షం వస్తుంది అని ఒకటంటాడు మా కర్మకాండ చేస్తే మీకు మోక్షం వస్తుంది అని అంటాడు కర్మకట్ట చదువుకుంటే వస్తుంది అంటాడు చదువుకుంటేలా వస్తుంది కర్మ చదువుకుని చేస్తే వస్తుంది చేయాలని వాడి అభిప్రాయం సరే ముందు చదువుకో తర్వాత చేయొచ్చు నేను ఒక ఆయన్ని ఎరుగుతున్నాను ఆయన పూర్వమీమాంసలో మంచి దిట్టమైన విద్వాంసుడు ఆయన ఎవళ్ళో అడిగారు ఏమన్నా శాస్త్రులు గారు మీ అంతటి పూర్వమీమాంస పండితులెళ్ళు లేరు కదా కుమారుల పట్టు తర్వాత మీరు వెళ్ళే అంతటి వారు మీరు ఎప్పుడైనా స్వాహాకారంతో హోమం చేశారా అని అడిగారు అడిగితే ఆయన కోపం వచ్చింది కోపం ఎందుకు వచ్చింది ఆయన ఎప్పుడు చేయలేదు కాబట్టి ఎప్పుడో అలాంటివి ఏం చేయలేదు ఎప్పుడో ఎప్పుడో చేసి ఉండొచ్చు సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో చేస్తుండొచ్చు నిత్యకృతంలో ఆయన ఏమి స్వాహకారాలు హోమాలు ఇవేం లేవు ఎక్కడైనా ఎవడైనా స్వాహకారాలు హోమాలు చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఉపన్యాసం చెప్తూ ఉంటారు ఈ యజ్ఞాలు యాగాలు చాలా గొప్పవి ఏ ఉపన్యాసం చెప్తూ ఉంటారు అలా డైగ్రెషన్ దాని గురించి ఎంత చేయకండి సమవాయస్ ద్రవ్యాదన్యత్వే సతీ సంబంధాంతరం వాచ్యం యథా ద్రవ్యగుణయ ఇప్పుడు ద్రవ్యము గుణి మళ్ళీ తర్కమే ఇది కొంచెం వైశేషిక ఫిల వైశేషిక సిద్ధాంతం ద్రవ్యము గుణి గుణము బంగారము ద్రవ్యము గుణి ద్రవ్యమే గుణి అవుతుంది గుణము గలది పత్సదనం దానికి గుణము లేకపోతే నీలో ఘట ఘటము గుణి ద్రవ్యము నీలత్వం గుణము గుణము ఇప్పుడు గుణానికి గుణికి సంబంధం ఏమిటండి అని అడిగారు అడిగితే సమవాయము సంబంధము అని అయుత సిద్ధములు అవి అయుత సిద్ధములవి కాబట్టి సమవాయము సంబంధము ఓకే మంచిది మీరు గొప్పగా చెప్పారు ఇప్పుడు మాకు సందేహం ఉంది మీరు చెప్పండి సమవాయమునకు ద్రవ్యానికి సంబంధమేది ఎందుకంటే సప్త పదార్థ ఆహ వాళ్ళు సప్త పదార్థాలు చెప్పారు ఏడు పదార్థాలు అని చెప్పారు ఏమంటే వేదం ఏం చెప్తుంది ఏడు పదార్థాలని చెప్తుందా బ్రహ్మ ఒక్కటని చెప్తుంది బ్రహ్మ ఒక్కటని చెప్తుంటే వీళ్ళు ఏడు పదార్థాలను మొదలు ఆ ఏడు ఏమిటి ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ సంబంధ అభావ అనేదో ఉన్నాయి వీళ్ళకి నేను సరిగ్గా లెక్క సో అభావం కూడా పదార్థం తార్కికులు అభావం అభావం అంటే ఏమీ లేకపోవడం అదో పదార్థం అభావం అనే పదార్థము ఎన్ని రకములు నాలుగు రకములు ఏమిటవి అంటే ప్రధ్వంసాభావము తర్వాతేమో ప్రాగభావము ప్రాగభావము ప్రధ్వంసభావము అన్యోన్యాభావము అత్యంత భావము అని నాలుగు రకములు ఎనిమిది బృహదార ఎన్నికల్లో ఘట భాష్యంలో బోడంత చర్చ ఉంది కాబట్టి అభావము ఒక పదార్థం అది దానికి నాలుగు రకములు సమవాయము ఒక పదార్థం సంయోగము ఒక పదార్థం ద్రవ్యము గుణము ఇవన్నీ పదార్థము వాళ్ళ లెక్క ఒకే మంచిది ద్రవ్యమునకు గుణకు గుణానికి సంబంధం సమవాయము అక్కడికి అదో పదార్థం వేరే లెక్క పెట్టారు ఒకే మంచిది ద్రవ్యమనే పదార్థానికి గుణమనే పదార్థానికి మధ్యలో ఉండే సంబంధము సమవాయము అది కూడా ఒక పదార్థము మంచిది ఇప్పుడు ఈ సమవాయానికి ద్రవ్యానికి మధ్యన ఏ సంబంధమో చెప్పండి మీరు ఇప్పుడు గుణము గుణియందు సమవాయ సంబంధంతో ఉన్నది మంచిది సమవాయ సంబంధం ద్రవ్యమునందు ఏ సంబంధంతో ఉన్నది అది చెప్పండి మీరు అంటే అదే అన్న యథా ద్రవ్య గుణయోహో ద్రవ్యానికి గుణానికి మధ్యలో ఇంకో సంబంధాన్ని నువ్వు చెప్పేవు కదా సమవాయం అనే సంబంధాన్ని అలాగే ఇప్పుడు ద్రవ్యం వేరు సమవాయం వేరు అది మూడవది కింద ఇప్పుడు ఎన్నోచ్చాయి ద్రవ్యము గుణము వాటి మధ్య నుండే సంబంధం సమవాయము మూడొచ్చాయి కదా మరి ఈ ద్రవ్యానికి ఈ మూడవదైన సమవాయానికి సంబంధం ఏమిటో చెప్పు ఎందుకంటే నువ్వు సంబంధం చెప్తానని మొదలుపెట్టావు కదా ద్రవ్యము గుణము అని మేము అనగానే అదుగో వాటి రెండింటికి సంబంధం చెప్తాను అని సమవాయం అని చెప్పావు ఓకే మంచిది రెండల్లా మూడు చేసావు ఇప్పుడు ఈ ద్రవ్యానికి సమవాయంతో సంబంధం చెప్పు ఎందుకు చెప్పాలి అని అడగద్దు ఎందుకంటే ద్రవ్యము గుణము అని రెండు పెట్టి దాని మధ్యలో సంబంధం చెప్పినవాడు నువ్వు ఇప్పుడు ఆ సమవాయానికి ద్రవ్యానికి ఉండే సంబంధం ఏమిటో చెప్పాలి నువ్వు సమవాయో నిత్య సంబంధ ఏవేతి न वाच्य चेत तथा समवायसबंधवता नि्यसंबंध प्रसंगा पृथक पृथक्वापपत्ति अंत दा रे चूंडी द्रव्या मध्य नित्यसंबा समवायम पेरू नित्यसंब అంటే ఎప్పుడూ ఉండే సంబంధం ద్రవ్యా నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు అంటున్నాను అంటే ఈ ఈ తర్కం మీరు ఎప్పుడు విన్నది కాదు పెట్టింది కాదు అది ఏదైనా మీకు అర్థమవుతుందేమో అని అంటున్నాను అన్నమాట సో ద్రవ్యానికి గుణానికి మధ్యలో ఉండే నిత్య సంబంధం కలదో దానికే సమవాయం అని పేరు నిత్య సంబంధం అదే మళ్ళీ ద్రవ్యానికి సమవాయానికి సంబంధం ఎవడని మీరు ఇలాంటి మెలిక ప్రశ్నలు అతి ప్రశ్నలు మీరు వేయద్దు ఇలాంటి అతి తెలుగు ప్రశ్నలు వేయద్దు ద్రవ్యానికి గుణానికి మధ్యలో ఉండే నిత్య సంబంధానికే సమవాయము అని పేరు అని సమాధానం చెప్పాడు ద్రవ్యానికి సమవాయానికి సంబంధం ఏమిటో చెప్పు అంటే అలాంటివి మేమేం చెప్పక్కర్లేదు ఎందుకంటే ద్రవ్యానికి గుణానికి ఉండే నిత్య సంబంధం పేరే సమవాయం మళ్ళీ నిత్య సంబంధం పేరు సమవాయం అంటూ ఉంటే ఆ నిత్య సంబంధమైన సమవాయానికి ద్రవ్యానికి ఉన్న సంబంధం ఏమిటో ఏం ప్రశ్నలు ఇవి అతి తెలివి ప్రశ్నలు కాబట్టి మేమేమీ చెప్పక్కర్లేదు అంటే అప్పుడు ఆయన ఉంటున్నారు ఓహో అలాగా చాలా సంతోషం ద్రవ్యానికి గుణానికి నిత్య సంబంధం ఉన్నప్పుడు అవి రెండని లెక్క ఎందుకు వేసావు రెండని లెక్క వేసి వాటి మధ్యన సంబంధం ఉందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అసలు అవి రెండు కానే కావు ఒకటే దానికి దానితో సంబంధం ఏమిటి ఇంకా బంగారానికి పచ్చదనముతో సంబంధం ఏమైనా అర్థం ఉందా ఆ మాటకి అగ్నికి ఉష్ణంతో సంబంధమా నీరుకి రసంతో సంబంధమా నీరే రసం రసమే నీరు నువ్వు మళ్ళీ రెండు అని విడదీశావు రెండుని విడదీసే సంబంధం అని చెప్పావు ఆ సంబంధాన్ని నిత్య సంబంధం అంటున్నావు నువ్వు చెప్పిన నిత్య సంబంధము అనే మాటని బట్టి అవి రెండు కావవి ఒకటే అని తెలిసిపోతుంది ఒకటే అని తెలిసిపోతుంటే పృథక్వ అనుపపత్తి అవి వేరు కానే కావు వేరు కానప్పుడు సంబంధం అనే ప్రసక్తే ఉండదు ఇంకా కాబట్టి మళ్ళీ వాటికి సంబంధం అని ఆ సంబంధం సమవాయం అని మళ్ళీ ఇలాగా మీరు మాట్లాడడానికి అర్థం ఉందా అంటే ద్వైతాన్ని కల్పించుకుంటూ పోవడం భేదం లేని చోట భేదాన్ని కల్పించుకుంటూ పోవడం అత్యంత పృథక్వే ద్రవ్యాదీనా స్పర్శవద్స్పర్శద్రవ్యయోరివ షష్ఠ్యర్థానుపపత్తి ఇప్పుడు భాష్యపాఠం చదవడం ప్రారంభిస్తే అది బాగా నడిచిపోతూ ఉంటుంది అద్వేష్ట సర్వభూతానా నా ద్వేష్ట అద్వేష్ట ఏమి ఎవరికి ఏ కష్టమూ ఉండదు ద్వేషించని వాడు అద్వేష్ట కాబట్టి భాష్యపాఠం నడిచిపోతూ ఉంటుంది కానీ మధ్యలో సడన్గా ఎక్కడో ఓ పారాగ్రాఫ్ వస్తుంది ఈ పారాగ్రాఫ్ కంఠంలో పచ్చి వెలక్కాయలా పడుతుంది దాన్ని సెటిల్ చేతి దానికో పరిష్కారం చేయటం అది తలకు మించిన భారం అయిపోతూ ఉంటుంది అందుకోసం ఆధునిక కాలంలో వేదాంతం బోధించే వాళ్ళు ఏం చేశారంటే భాష్యాలని విధిలిపెట్టేశారు శంకర భాష్యాన్ని అసలు పట్టుకోవడం మానేశారు భగవద్గీత పాఠం చెప్తూ ఉంటారు భాష్యం జోలికి ఎందుకంటే భాష్యంలోకి మీరు వెళ్ళి ముప్పై శ్లోకాలకు టెక్స్ట్ చదువుతున్నారనుకోండి ఇరవై నాలుగు శ్లోకాలు అలాగ చక్కగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఇరవై ఐదో శ్లోకం దగ్గర ఆగిపోతుంది అది అప్పుడు ఏమనాల్సి ఉంటుంది ఈ శ్లోకం మీకు అక్కర్లేదనో లేకపోతే ఈ చర్చ మీకు అనవసరమనో ఏదో అలా చెప్పాలి లేకపోతే కొంచెం ఫ్రాంక్గా అయితే ఈ చర్చ నా వల్ల వదండి బాబు ఇది ఇంకో పండుగనే ఉండైనా మీరు పుట్టుకోండినో ఏదో చెప్పి ఇరవై శ్లోకానికి వెళ్ళాలి ఇరవై ఆరు అది ఎలా ఉంటుంది శోభగా ఉండదు కాబట్టి బెస్ట్ ఏమిటంటే అసలు భాష్య ప్రసంగం లేకుండగా కేవలం శ్లోకాల మీద పైపై అర్థాలు ట్రాన్స్లేషన్స్తో చెప్పుకుంటూ పోవడం ఈ మధ్యకాలంలో ఈ పద్ధతి సమాజంలో ఆరంభమైంది దాంట్లో ఆ గాఢశీలత అనేది లేకుండా పోయింది ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను పరిష్కారం చేయాలి ఇప్పుడు అందుకోసం నాకున్న సమస్యను మేముందో ఆ విధంగా వ్యక్తం చేశాను ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఉంది కదా దీన్ని పరిష్కారం చేయాలి కదా పరిష్కారం చేస్తే దీన్ని పరిష్కారం చేయకుండా ఇంతవరకు చాలు నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంటే మీరు ముఖముఖాలు చూసుకోరు ఇప్పుడు అలాంటి వాక్యం వచ్చింది అక్కడ శంకర్లు ఏదో ఒక మెలిక పెట్టారు అక్కడ ఆ మెలికటో నేను సెటిల్ చేసి ప్రయత్నం చేస్తాను చూద్దాం సో అత్యంత పృథక్ స్వేచ్ఛ అంటే ఏమిటి ద్రవ్యము గుణము పూర్తిగా వేరువేరు అని చెప్పాల్సి ఉంటుంది వేరువేరు అని చెప్పకపోతే సంబంధం ఎక్కడ కుదురుతుంది సంబంధం గురించి మాట్లాడుతున్నాడు కదా మరి వేరువేరు అన్న పక్షంలో ద్రవ్యాదీనా స్పర్శవద్ అస్పర్శ ద్రవ్యయోరివ షష్ఠ్యర్థానుపత్తి ఓకే ఇప్పుడు ఓకే స్పర్శవద్ అస్పర్శద్రవ్యయోనివ ఇప్పుడు హిమవత్పర్వతం ఉన్నది కింద టీకాకారుడు కొంత సెటిల్మెంట్ ఇచ్చాడు హిమవత్పర్వతం ఉన్నది హిమవత్పర్వతానికి స్పర్శ అనే గుణం ఉంటుంది అక్కడ వెళ్ళి ముట్టుకోవచ్చు దాన్ని ఏమంటే వింధ్య పర్వతం ఉన్నది ఈ వింధ్య పర్వతము హిమవత్పర్వతముతో స్పర్శను కలిగి ఉన్నదా కలిగిలేదు కాబట్టి స్పర్శ ఉండే అవకాశం ఉండి కూడా స్పర్శను కలిగి లేదు కనుక హిమవత్ పర్వతానికి వింధ్య పర్వతంతో సంబంధము లేదు అని మనం సెటిల్మెంట్ చేయాలి ఏమంటే తర్వాత ఇప్పుడు దీనికి స్పర్శ లక్షణం ఉన్నది ఇది ఉంది దీనికి దీనికి స్పర్శ లక్షణం ఉంది కాబట్టి ఇది స్పర్శవత్తే ఇది స్పర్శవత్తే వీటికి రెండింటికి సంబంధాన్ని కలిగించవచ్చు పాజిబుల్ సంబంధం ఎప్పుడైతే పాజిబుల్లో అక్కడే లేదు అనే ప్రసంగ మాట కూడా వస్తుంది ఇప్పుడు ఈ రెండింటికి సంబంధం ఉందా లేదు కావండి అసలు సంబంధం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే స్పర్శవత్తు కనుక సంబంధం ఉండే అవకాశం ఉన్నది స్పర్శవత్తు అయ్యి ఉండి స్పర్శ లేదు అన్నప్పుడు సంబంధం లేదు స్పర్శవత్ అయ్యుండి స్పర్శ ఉంది అంటే సంబంధం ఉంది కావండి ఇప్పుడు ద్రవ్యం ఉంది గుణం ఉన్నది ద్రవ్యము గుణము ద్రవ్యము అంటే ఘటం ఘటానికి స్పర్శ అనే ధర్మం ఉందా లేదా ఉంది నీలత్వము అనే గుణానికి స్పర్శ ధర్మం ఉందా లేదు కాబట్టి నీలత్వము అనేది స్పర్శధర్మరహితము ద్రవ్యము ఘటము అన్నది స్పర్శ గుణము కలది కాబట్టి ఈ రెండూ కూడా అత్యంతము వేరువేరు అత్యంతము భిన్నములు కాబట్టి వీటి మధ్యన సంబంధం ఉండడానికే వీల్లేదు కాబట్టి సంబంధమే పొసగదు కాబట్టి మీరు ఎంత ఎప్పటికైనా అగ్నికి షష్ఠ్యర్థ అనుపత్తి అగ్నేహ ఔష్ణ్యం అన్నారనుకోండి అగ్ని యొక్క వేడి అన్నారనుకోండి ఇప్పుడు అగ్ని యొక్క వేడి అంటే అగ్నికి వేడికి ఏదో ఒక సంబంధాన్ని మీరు చెప్పాలి ఏమండి ఆ రెండింటికి సంబంధాన్ని చెప్పడము సంభవమే కాదు ద్రవ్యానికి గుణానికి సంబంధాన్ని చెప్పడం సంబంధం చెప్పాలంటే షష్ఠీ అర్థానికి సంబంధము అని పేరు సంబంధార్థే షష్ఠి షష్ఠీ అర్థ అనుపపత్తి షష్ఠ్యర్థము పొసగనే పొసగదు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే ద్రవ్యము గుణము ఇవి పూర్తిగా వేరు అని కనుక నువ్వంటే వాటి మధ్యన సంబంధమే కుదరదు షష్ఠ్యర్థమైన సంబంధమే కుదరదు అవి భిన్నములు కావు ఎప్పుడూ నిత్యము కలిసే ఉంటాయి నిత్య సంబంధము ఆయుత సిద్ధములు అంటే అవసలు వేరువేరే కావు ఈ సంబ ఈ సమస్య ఆత్మస్వరూ బ్రహ్మస్వరూపం దగ్గర ద్వైతవాదులకి వేదాంతులకి ఉంది వాళ్ళు ఏమంటారు అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాని ఉంది ఇప్పుడు బ్రహ్మకి మూడు గుణాలు ఉన్నాయి అంటారు బ్రహ్మకి మూడు గుణాలు ఉండడం అంటే బాబు బ్రహ్మ నిర్గుణం కదా అంటే బ్రహ్మ నిర్గుణం కాదు మరి ఏ గుణాలు ఉన్నాయి ఎన్ని గుణాలు ఉన్నాయి అనంత సకల కళ్యాణ గుణములు గలవు అప్పుడు ఇంత సమాసాలు వేసి దానికి నామాలు పెట్టేస్తారు ఇంకా ఏ చర్చ కుదో అంతే కదా ఇప్పుడు బ్రహ్మకి గుణములు లేనిది బ్రహ్మ అంటే ఇప్పుడు గుణములు ఉన్నాయనుకోండి అప్పుడు ఏమైపోతుందో తెలుసిన బ్రహ్మ ఇతరములు అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది ఎందుకంటే గుణము వ్యావర్తకం అది గుణం అని మీరు ఎప్పుడైతే పెట్టారో అది ఇతరముల కంటే దీన్ని వేరు చేసి చూపిస్తూ ఉండి దాని పేరే గుణం ఇప్పుడు బ్రహ్మకి గుణము అంటే ఇతరము సర్వము కంటే భిన్నంగా కూర్చుని ఉంటుంది అది ఇవన్నీ గుణము కలిగినటువంటి పదార్థములు జగత్తు జీవులందరూ గుణములు కలవారు బ్రహ్మ కూడా గుణములు కలదు కాబట్టి జీవులు వెళ్ళి ఆ బ్రహ్మని ఆరాధించుకుంటూ కూర్చోవాలి జీవుడు గుణాలేమిటి ఇచ్చ కామన ఎప్పుడు భయము ఇవి వీడి గుణాలు దేవుడి గుణాలేమిటి కరుణ దయ ఆశీర్వచనం చేస్తూ ఉండడం ఎవలనే మనకు కావలసిన వాళ్ళని రాక్షసుల్ని చంపుతూ ఉండడము దుష్టులను శిక్షిస్తూ ఉండడము ఇవన్నీ ఆయన గుణాలు కాబట్టి ఇప్పుడు అన్ని సెటిల్మెంట్ అయిపోయింది కదా జగత్తు గుణాలు సెటిల్ అయిపోయి జీవుడి గుణాలు సెటిల్ అయిపోయాయి బ్రహ్మ గుణాలు సెటిల్ కాబట్టి దేన్ని దేనికి తోటి అభేదములు ఇటువంటి మాటలు ఏం లేవు మరి లేకపోతే నీకు అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది అద్వైతం వద్దే వద్దు మరి శృతి చెప్తున్న అద్వైతాన్ని ఏం చేస్తాం ఇక ఇలా ఉంటుంది వీళ్ళ లెక్క బ్రహ్మలో గుణాలు ఏమి ఉండవు మరి సత్యం గుణము సత్యం గుణం కాదు ఉనికి గుణం కాదు అది నేను ఉన్నాను అన్నప్పుడు ఆ ఉండడం గుణమా అది గుణం కాదు అదే వస్తువు జ్ఞానము జ్ఞానము గుణము కాదు దాని స్వరూపమే జ్ఞానం స్వరూపం వేరు గుణం వేరు ఇప్పుడు బంగారానికి పచ్చదనం గుణమేం కాదు అదే స్వరూపం అగ్నికి వేడి గుణం కాదు స్వరూపం వేడికే అగ్ని పేరు అగ్నికే వేడని పేరు మీకు భాష వెర్బల్ డిఫరెన్స్ అంటారు భాషని బట్టి డివిజన్ వస్తుంది ఇప్పుడు మీరు విష్ణువు శివుడు అనేసారనుకోండి భాషలో డిఫరెన్స్ వచ్చేస్తారు విష్ డూమువూలు పెట్టేసేపటికి భాషలో డిఫరెన్స్ వచ్చేది విష్ణు అన్న చోట ఊ పెట్టి విష్ణువు శివుడు అన్న చోట డూ పెట్టి శివుడు డూమువూలు పెట్టేసేపటికి మీకేమవుతుంది భాషలో డిఫరెన్స్ వస్తుంది నేను డూమువ్వులు పెట్టకుండా చెప్తా చూడండి ఎందుకంటే సంస్కృతంలో రెండు విసర్గాలే ఉన్నాయి తెలుగులో చెప్తా చూడండి విష్ణు సర్వవ్యాపకము శివ మంగళస్వరూపము ఇప్పుడు రెండు వేరు వేరు అనే అభిప్రాయం మీకు కలిగిందా కలగలేదు ఏమో అవ్వచ్చు కాకపోవచ్చు రెండింటికి ఏకత్వాన్ని మీరు ఏది సర్వం వ్యాపకమో అదే మంగళప్రదము అని అలా చెప్పుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అలా ఏకత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ మీరు తెలుగులో విష్ణువు శివుడు అనేసేపటికి అయిపోయింది చూడండి ఇంక తెలుసుకునే ఛాన్సే రాకపోయింది ఇప్పుడు ఎవడో నాలంటే పిచ్చివాడొచ్చి విష్ణువు శివుడు వేరుగా లేదు అంటే వీళ్ళు ఏమనుకుంటారు వేరుగా లేకపోవడం ఏంటి సుబ్బారావు రామారావు వేరువేరు కాదన్నట్టుగా ఉంది ఈ మాట విష్ణువు శివుడు వేరువేరు కాదు అంటే సుబ్బారావు రామారావు వేరువేరు కాదన్నట్టు ఉంది అందులో వాళ్ళిద్దరూ పెళ్ళైన వాళ్ళు అనుకోండి మరీ చెటీలమవుతుంది సమస్య కదా ఇప్పుడు విష్ణువుకి శివుడికి కూడా అదే సమస్య ఇప్పుడు నన్ను ఒక సత్సంగంలో ప్రశ్న అడిగారు కుమారస్వామి విఘ్నేశ్వరు వీళ్ళిద్దరిలో పెద్దవాడు ఎవరు ఏమండే నేను నేను చెప్పాను ఐ రిఫ్యూజ్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అని చెప్పంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నేను పెద్దవాడు కుమారస్వామి అని చెప్తే ఖండించేందుకు ఒకడు సిద్ధంగా ఉన్నాడు పెద్దవాడు విఘ్నేశ్వరుడు చెప్తే మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది అది మరి అయితే ఇలా ఇక్కడ ఎలా ఎందుకు ఉంది కథ చెప్తాడు వాడు రెండు రకాల కథలు సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర అందుకోసమే ప్రశ్న అడిగాడు ఆ కథని బట్టి గణేశుడు పెద్ద ఈ కథను బట్టి కుమారస్వామి పెద్ద వాళ్ళు దేవంతకులు నన్ను అడిగారు మీరు ఈ నేను మహావిద్వాంసు కాబట్టి ఏదో చెప్పాలని నేను ఏమని చెప్పానంటే చూడండి నేను ఎప్పుడు వీడిని చూడలేదు ఈయన్ని తోడలేదు ఆయన్ని తోడలేదు వాళ్ళ వయస్సులో అది నాకు డేట్ ఆఫ్ బర్త్లో అది నాకు తెలియదు అని చెప్పి ఇలాంటి ప్రశ్నలు ఇంకెప్పుడు అడగద్దని చెప్పాను ఎందుకంటే బై రేజింగ్ సచ్ ఎ క్వశ్చన్ యు ఆర్ పుటింగ్ ది హోల్ బ్లెస్డ్ థింగ్ అనే రాంగ్ ట్రాక్ ఇలా ఉంటాయి దీనికి ఇప్పుడు ఇప్పుడు మీకు టీవీలోనే అక్కడ కూడా ధర్మం అడిగి ప్రశ్న అడిగేవాడు ఒకడు సమాధానం చెప్పేవాడు ఇంకొకడు తిరుపతి దేవస్థానం వల్ల అద్భుత యాగముని ఒకటి మొదలుపెట్టి చేస్తున్నారు అద్భుత యాగంట కొనేదో యాగం చేస్తున్నామనొచ్చు కదా అద్భుత అంటే ఒక ఆచార్యులు గారు ఒక ఆయన ఉన్నారు ఎక్కడున్నారు యాదగిరిలో ఉన్నారో ఎక్కడున్నారో ఎక్కడో మంచి పండితుడు ఆగమ పండితుడు ఆయన వచ్చి ఈ తిరుపతి దేవస్థానం వాళ్ళు వాళ్ళు పెట్టి ముహూర్తాలు పెట్టడం జాతకాలు వాళ్ళకి జాతకాలు రావు వాళ్ళకి అసలు తిథి వారంలో లగ్నం అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళు అసలు పంచాంగం చూడడానికి పనికిరారు వాళ్ళు ముహూర్తం రాంగ్ ముహూర్తం పెట్టారు ఇప్పుడు చేయకూడదు అని ఈయనేమో దొళ్ళగొట్టేస్తున్నారు ఇంకో ఛానల్లో ఇంకో ఛానల్లో అద్భుత యాగమని వాడు ప్రచారం చేసేస్తున్నాడు ఇవి ఇలా ఉంటుంది ఎనీవే సో ది పాయింట్ ఈజ్ షష్ఠ్యర్థము మీరు ఎప్పుడు వెర్బల్ డిఫరెన్స్ అక్కడ డూములు బట్టి వచ్చిన డిఫరెన్స్ కేవలము వెర్బల్ సో ఇప్పుడు మీకు ఇంకో దృష్టాంతం చెప్తా మై లైఫ్ అని ఉంది మై లైఫ్ మై లైఫ్ ఈజ్ అ రాంగ్ యూసేజ్ బికాస్ మై లైఫ్ అని మీరు ఎప్పుడైతే అన్నారో మీ లైఫ్ వేరు అప్పుడు మనల్ని ఆ లైఫ్ విడిచిపెట్టిపోతుంది ఎందుకంటే మీ లైఫ్ వేరు మీ ఇక్కడ ఉండిపోతుందో లైఫ్ అవతలిగిపోతుంది అంటే దేహాధ్యాస వల్ల వచ్చినాయి మై లైఫ్ అనకూడదు అహం లైఫ్ అనాలి అయాం లైఫ్ అనాలి మై లైఫ్ కాదు అయాం లైఫ్ మరి దేహము దేహము నేను కాదు దేహంలో ఉండే ప్రాణశక్తి నేను దేహం చచ్చిపోతుంది దేహానికి మరో మృతి నాకు మృతి లేదు కాబట్టి షష్ఠీని అసలు ఒప్పుకొనే ఒప్పుకోకూడదు షష్ఠీని ఒప్పుకోకూడదు రాహోశ్య రైతు ఎక్కడైనా మీకు షష్ఠీ కనబడితే రాహు యొక్క తల రాహు యొక్క తల కాదు రాహువే తల అంటే ఆ కథలో ఇక్కడ కట్ చేస్తే ఇది రాహువు రాహువు యొక్క తల ఏమిటి ఇంకా వాడి యొక్క తల ఏం కాదు వాడే తల అక్కడ సంబంధం వివక్షితం కాదు రాహు శిర అని మీరన్నా సంబంధము కాదు అలాగే ద్రవ్యానికి గుణానికి సంబంధం వివక్షితం కాదు ఎక్కడైనా వివక్షితము కాదు అంటే ఆ చెప్పడంలో ఇంటెంట్ అది కాదు భేదము ఇంటెంట్ కాదు కాబట్టి వీళ్ళు ఎక్కడైనా అగ్ని యొక్క వేడి అనగానే అగ్నికి వేడికి సంబంధం ఏమిటి అంటే రెండు వేరువేరుని వీడు ఫిక్స్ చేసి సంబంధ చర్చలో పడ్డాడు అంటే సమవాయ సంబంధము మరి సమవాయానికి అగ్నికి సంబంధం ఏమిటి సంయోగ సంబంధము సంబంధం ఈ సంబంధం సంబంధం అని జీవుడికి ఈశ్వరుడికి సంబంధం ఏమిటి జీవుడు నిత్యదాసుడు ఈశ్వరుడు నిత్య అంతర్యామి ఇలా మొదలు వీడు నిత్య దాసుడు వీడు ప్రారంభం వల్ల ఉండి వీడు ఎప్పుడూ దాసుడే కైంకర్యం చేస్తూ ఉండాలి వీడు కైంకర్యం అంటే అర్థం ఏంటి కింకరస్య భావ కైంకర్యం కింకరుడు అంటే అర్థం ఏంటి కింకరు మీ అయ్యా నన్ను ఏం చేయమంటారు అని మీరు చెప్తే చేస్తాడు చెప్పబోతే వైపు పక్కన కూర్చుంటాడు చుట్టకాదు అంటే ఇది విలేజ్లో అలా ఉంటారు దాని అందుకోసం అలా ఉంటారు కాబట్టి ఇక్కడ షష్ఠ్యర్థమే అసలు ప్రసక్తియే లేదు మనస్సులోని కామన మనస్సు యొక్క కామన ఇవన్నీ కూడా మీరు భాషలో వాడచ్చు కానీ మీరు ఒక సంగతి అర్థం చేసుకోవాలి కామన అంటే సంకల్పం సంకల్పానికే మనస్సు పేరు రెండింటికి భేదము భాషలో అలా మాట్లాడినా వాస్తవమైన భేదాలు ఏమి ఉండవు కాబట్టి ఆత్మయందు ఇవేమీ లేవు ఇచ్చాద్యుపజనాపాయవత్ గుణవత్వే అదంతా ఒకటే సమాసం ఇచ్చాద్యుపజనాపాయవద్గుణవత్వే ఇచ్చ ఆత్మన అనిత్యత్వ ప్రసంగ ఇప్పుడు ఆత్మయందు ఇచ్చ అనే గుణం ఉంది ఈ గుణం వచ్చిపోతూ ఉంటుంది పైగా అనిత్య గుణం ఇది వచ్చిపోతూ ఉంటుంది ఏమంటే ఆత్మయందు ఉండే గుణము ఆత్మతోటి సమవాయ సంబంధం కలిగి ఉంటుందని చెప్పి ఆ గుణము వచ్చిపోతూ ఉంటుందని చెప్తే ఆత్మయే అనిత్యం అయిపోతుంది ఆత్మే పోతుంది ఇప్పుడు బంగారానికి పచ్చదనం వచ్చిపోతూ ఉంటుందంటే అర్థం ఏంటండి బంగారం వచ్చింది బంగారం ఉంది పోయింది అంటే ఇంక బంగారం లేదక్కడ బంగారం ఉండదు అక్కడ కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి కామనలు భయాలు మొదలైనవి ఆత్మ యొక్క గుణములు అని మీరు చెప్తే సో ఇచ్చాది ఉపజన అపాయ ఉపజన అంటే రావడం అపాయ అంటే పోవడం చాలా శాస్త్రీయమైన పరిభా భాష అటువంటి గుణములు కలది ఆత్మ అని మీరు చెప్తే ఆత్మ అనిత్యమై కూర్చుంటుంది కాబట్టి ఎందుకంటే కామన అనుభవం ఎలా ఉంది వస్తోంది పోతోంది అది ఆత్మ యొక్క నిత్య గుణము అని ఆత్మ అనిత్యమై కూర్చుంది దేహ ఫలాదివత్ సవయవత్వం విక్రియావత్వంచ దేహాదివదే వేతి దోషం తర్వాత ఇందాక స్పర్శవతు అస్పర్శ ద్రవ్యయోహం చెప్పని చూసారా ఇప్పుడు ఘటానికి ఆకాశానికి సంబంధం ఏమి ఉండదు అది నేను మిస్ అయ్యాను మళ్ళీ చెప్తున్నాను స్పర్శవతు అస్పర్శవతు వాటి మధ్యన సంబంధం ఉండదు ఘటము స్పర్శవత్ ఆకాశము అస్పర్శవత్ స్పర్శ లేదు స్పర్శవత్తుకి అస్పర్శవత్తుతో సంబంధం ఉండదు ఆత్మ అస్పర్శవత్ ఆకాశం ఉంటది మనస్సు స్పర్శవత్ మనస్సు స్పృశిస్తుంది కామనకి మనస్సుతో సంబంధం ఏర్పడింది లేకపోతే దేహము ఈ దేహము స్పర్శగలది మనస్సు కూడా స్పర్శగలది మనస్సులో సంకల్పం పుట్టింది అంటే స్పర్శ అనమాట అటువంటి మార్పులు చేర్పులు వచ్చేటువంటి దేహము మనస్సు మొదలైన వాటికి స్పర్శ ఇత్యాది ఏ రకమైనటువంటి గుణము లేని ఆత్మతో సంబంధం కుదరదు ఆకాశము సరే అది మంచిది ఇక్కడ దేహ ఫలాదివత్ సెటిల్ దిటెల్ ఇచ్చాత్మత్ అవస్తుత్వానుపత్ ఓకే